దీన్ని అప్లోడ్ చేశాడు దీన్ని మళ్ళీ ఎందుకంటే మనం మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తి మంత్రుడైన మా ప్రియమైన ఏసయ పరుశుద్ధుడైన దేవ స్తోత్రాలు మీ ప్రేమ గొప్పది మీ జాలి గొప్పది నాయన మీరు చేసిన మేలు కారుములకు ప్రతిగా మేము ఏమీ ఇవ్వలేము నాయన నా దేవీకు వందనాలు గత రెండు రోజుల ప్రా ఈ ప్రాంతంలో మమ్మల్ని కృపనత్తండి సంచరించడానికి మేము పెద్దగా ఏం ప్రకటించినప్పటికీ మా పాదాలు ఈ ప్రాంతంలో తిరిగాయి నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో ఈ ప్రాంతానికి మీరు మమ్మల్ని నడిపించారు మా పాదాలు ఎక్కడెక్కడక్కడే సంచరించాయో ఆ ప్రాంతాల్లో నివాసం చేస్తున్న ప్రజలందరూ రక్షణ పొందుదురుగాక ఆ ప్రజలు విడుదల పొందుదురుగా ఆ ప్రజలు దీవెన పొందుదురుగా ఆ ప్రజలు ఆశీర్వదించబడుగా ప్రజలు మీరు రెండవకు మీరే నిజమైన దేవుడిని అంగీకరించి నమ్మి బాక్తిస్వం పొంది సిద్ధపడుదరుగాక ఆ ప్రజల జీవితాల్లో వెంబడి వారిని వెంబడిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి దురాత్మ దయపు అంధకార శీకటి శక్తుల ప్రభావం నాశనం అయిపోవునుగాక మా తండ్రి మమ్మల్ని ప్రభువా రాత్రి మీరు కాచారు సుఖమైనటువంటి నిద్రనిచ్చారు చురుకైనటువంటి మిలకనిచ్చారు సజీవులు లెక్కలో ఉంచారు మా తండ్రి మీరు ఇచ్చేసిన ప్రతి మేలును మీకు వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మా ప్రతల్లి ప్రభుత్వ ఈ సమయంలో ఈ డివోషన్లో ప్రభుత్వం మాతో కూడా ఉంచండి పాటల్లో ప్రార్థనలో వాకిపు ధ్యానంలో నిస్ ఉంచండి కార్యం చేయండి ఆదరించి ఆస్వాదించి బలపరచండి మా ఏమ మీకు ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి సువాతందని ఊరు ఉండని కూడదు సంగము లేని గ్రామం అసలుండదు సువాతని ఊరు SANGAM ULLE NIKRAMAM ASALUNDA VEKRAMAM SANGAM ULLE NIKRAMAM ASALUNDA VEKRAMAM లేకూడదు ఈ లక్ష సాధనలో పేటను నా ప్రాణం శిలువను మోయిచు శ్రమలు సహించుచు ఈ లక్ష సాధనలో లక్ష పేటను నా ప్రాణం సిలు అనుమోయూ శలు సహించుచు సాగదను ముందు ముందుకు సాటేదను శుభవార్తను సగదను ముందు ముందుకు సాటెదను శుభవార్తను ందని ఊరు ఉండని కూడదు సంగ్రామం అసలుండని కోడదు ఇదే ఇదే ఇదే నాక్షే గ్రామ నేను సగెదను ముందు ముందుకో సాటెదను శుభవార్తను సెదను ముందు ముందుకో సాటెదను శుభవార్తను శుభార్తీ ఊరు ఉండనికూడదు సంగములే ని అసలుండని కోడదు ఈ లక్ష సాధనలో పెట్టను నా ప్రాణం సిలువను మోయిస్తూ శ్రమలు సహించుచు ఈ లక్ష్య సాధనలో పెట్టను నా ప్రాను మహించుచు సాగదను ముందు ముందుకు చాటెదను శుభవార్తను సాగేదను ముందు ముందుకు ఆటను శుభవార్తను ందని ఊరు ఉండని కోడదు సంగములే అసలుండని కోడదు ఏ సురాజుండగా సాగిపోగా ఇ కుండగా కొండగా నా కురాజు ముందుగా సాగిపో చుంద్రగా అండగా సాగు కొండగా నా కుంద్రగా సాగను ముందు ముందుకు సాటెదను శుభవార్తను సాగేదను ముందు ముందుకు చాటేదను శుభవార్తను సువార్త అందని ఊరు ఉండనికూడదు సంగము లేని గ్రామము సువార్త అందని ఊరు ఉండనే సంగములేని గ్రామం అసలుండనే ఉండలేకూడదు సంగము లేని గ్రామం అసలుండలేకూడదు అలలుయ్య మన మధ్యలో సాంబ్రదర్ మనకు దేవుని వాక్యం అందిస్తాను రుతుగ్రంథంలో నుంచి ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినం రుతు గ్రంథము ఒకటో అధ్యాయము వారు పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా మీరు వారి వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక లేక వెంటెల ఎందురా నా కుమార్తెలారా అది కూడదు నాకు వినోధను అది మిమ్మల్ని నొప్పించుకుంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించి ఉన్నదని వార్త చెప్పింది వారు వెలుగెత్తి ఏడవగా చాలా జట్టు తన కాక చదివిన వాక్య భాగంలో నయోమి తన ఇద్దరు ఇద్దరు కోడలతోటి మాట్లాడుతుంది ఏమంటుందంటే మీరు భర్తలు పోయారు మీరు ఎందుకు ఇంకా నా వెంబడి వస్తున్నారు ఇంకా ఏముంది ఈ బాధల్లో ఇంకా వెయిట్ చేస్తారా మీరు ఏ విషయంలో వెయిట్ చేస్తారు అంటే అక్కడున్న సాంప్రదాయం ప్రకారంగా నెక్స్ట్ నెక్స్ట్ కుమారుడిని చేసుకోవాలా కానీ వీళ్ళకి కుమారులే లేరు కదా ఈమెకి భర్త అది జరగని పని కాబట్టి దయచేసి ఈ విషయంలో ఒక మాట కన్క్లూజన్కి వచ్చేసింది ఏముంటుందంటే దేవుడి హస్తం ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ గాన్ అవుట్ అగేన్స్ట్ మీ నాకు వ్యతిరేకంగా దేవుని హస్తం నాకు వ్యతిరేకంగా దేవుని హస్తం వ్యతిరేకంగా వెళ్ళటం ఏంటి ఈమె ఈమె భర్త ఈమె కలిసి పిల్లలు తీసుకొని ఈ మోయాపి దేశంకి వచ్చినప్పుడు ప్రభుచితంగా అనుకొని వచ్చారా వాళ్ళు ప్రభు చిత్తం కనుక్కోకుండానే వచ్చి ఈరోజు నష్టం పోయిన తర్వాత ప్రభువును మాకు వ్యతిరేకంగా పనిచేసాడని చెప్పి అలాగంటాం పొరపాటు కదా ఎలా అంటారు అలాగా ఇక్కడ ప్రభు మాట్లాడతలేడు కాబట్టి అలా మాట్లాడొచ్చాం మనము కాదు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అంటే మనకేమో మేలు అయితే ఏమో ప్రభు దీవించాడని చెప్తాము విరుద్ధ విరుద్ధమైనా కూడా ప్రభు మనకి నష్టం పోయామని చెప్తాము మనం అనేక అలాంటి జీవితము కరెక్ట్ కాదు వాక్యం ఏం చూపిస్తుందంటే ఇక్కడ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంటే ఈమె రక్షణ పొందిన సహోదరి నయోమి ఇజ్రాయెల్ దేశస్తురాలు యూదురాలు ఆమె ఆమె భర్త ఇద్దరు యూదురాలు యూదులు వాళ్ళ పిల్లలు యూదులై వాళ్ళు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం చదివిన వారై ఉండి కూడా వాళ్ళ జీవితంలో ఇలాంటి మాట మాట్లాడినప్పుడు ఇక్కడ పదహారో వచనంలో చూస్తే ఈ మయోబురాలయ రూత్ రూతు చెప్పిన మాట ఏం చెప్తుందంటే పదహార వచ్చిన అందుకు రూతు నా నా వెంబడి నన్ను విడిచి పెట్టమని నన్ను బ్రతిక బ్రతిమాలు కొనవద్దు చోటకే నేను వచ్చేదను నీవు నివసించిన చోటనే నేను నివసించదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందచోటనే నేను మృతి పొందుదును అక్కడనే పాతి మరణం తప్ప మరి ఏదైనా ప్రత్యేకపరిచిన ఏడలా నాకు ఎంత కీడైనా చేనుగాక ఆమె ఈమె యహోవాని ఆమె సొంతంగా అనుకుంటుంది అక్కడేమో నయోమి ఏమో సొంతంగా కాదు నాకు వ్యతిరేకంగా ఉన్న దేవుడు అంటుంది అంటే ఈమెమో అలాంటి దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్న దేవుడిని ఈమెమో సొంతం చేసుకుని మాట్లాడుతుంది ఆమె అసలు అక్కడ పుట్టిన ఆమె ధర్మశాస్త్రం నేర్చుకున్నామేమో వదులుకుంటుంది ఎంత అంటే ఒకే స్థ ఒకే స్థలంలో రెండు మాటలు ఉన్నాయి అంటే ఒకే సంభాషణలో రెండు మాటలున్నాయి అంటే ఒక మాట ఏమో చిన్నప్పటి నుంచి వాక్యం చదువుకున్న జీవితము చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం చేసుకున్న జీవితము ఇంకొకటి ఏమో వివాహం అయిన తర్వాత అసలుగా చూస్తే ఇంతకీ వీళ్ళ వీళ్ళ వీళ్ళకు వీళ్ళ భర్తలు ఎంతకాలం జీవించారు పెద్ద కాలం ఏం జీవించలే వీళ్ళకి పిల్లలు కూడా లేరు ఇంకా అందులోనే వాళ్ళ ఎదురు అంటే అలాంటి సమయంలో కూడా వీళ్ళ జీవితంలో ఉన్న దేవుని దేవుని వాక్య ప్రభావం ఎంతో ఎంత గొప్ప గొప్పదంటే వాళ్ళు ఈ నిర్ణయంలోకి వచ్చారు అయితే ఓర్ఫా ఓర్ఫా కూడా వాళ్ళ అత్తని ప్రేమించింది కానీ ఆమె చెప్పిన మాటకి ఆమె వెంటనే ఆమె వెనక వెనక్కి తిరిగింది ఆమె పద్నాలుగు ఆమె వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మనం చూడవచ్చు అంటే వెంటనే ఒకరు స్పందించారు ఆ ఆ మాటకి అంటే ఆ మాట దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అంటేప్పటికీ ఓహో అంతేనా దేవుడు అనుకొని ఓర్ఫా వెళ్ళిపోయింది వాళ్ళ ప్రజల దగ్గరికి తర్వాత మళ్ళీ అదే దేవతల దగ్గరికి వెళ్ళిపోయింది ఈవేమో అలాంటి సమయంలో ఇది అంటే మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఒకసారి ఒకసారి ఒకసారిగా మనము శిలువు పోతే సిలువు దగ్గర ఇద్దరు దొంగలు ఉన్నారు ఇటువైపు ఒకడు అటువైపు ఒకడు ఒకటి రక్షణ పొందాడు ఒకటి రక్షణ పొందలేదు ఒకడు ఒకడేమో యేసు ప్రభుతోటి ఆ పరదేశిలో కాలు పెట్టాడు ఇంకొకడు నాశనం అయిపోయాడు అంటే ఎంత క్లియర్గా ఈ రెండుగా డివైడ్ చేయబడుతుంది అనేది మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది ఇరవై ఐదు అధ్యాయంలో మత్యసువర్గా చూస్తే అక్కడ మనం గొర్రెలు తర్వాత మేకల్ని వేరు చేసిన ఒక స్థితి చూపిస్తుంది అంటే ప్రభు ఇలాగా వేరు చేసేవాడుగా ఉన్నాడు మన జీవితాలని మన మన మన బట్టి మన వాళ్ళ ఒక్కొక్కరి నిర్ణయం బట్టి వాళ్ళ జీవితాలని వేరు చేసేవాడుగా ఉన్నాడు కాని వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేవాడుగా ఉన్నాడు అవకాశం సద్వి సద్వినియోగం చేసుకున్న రూతు బహు గొప్ప కాబట్టి ఈ గ్రంథం పేరు రూతు గ్రంథం మీదే రాయబడింది ఎంత గొప్ప విషయం కదా ఈమె అసలు మొయాబురాలు ఆమె మీద గ్రంథం రాయటం ఏంటి అసలు మొయాబురా మొయాబీలు అసలు దేవుడి సన్నిధి రానేకూడదు కదా దేవుడు అసలు రాకూడదు చెప్పాడు వాళ్ళని అలాంటిది ఈ మొయాబురాళ్ళ జీవితంలో ప్రభు చేసిన కార్యం ఎంత గొప్పది బైబిల్ అంతట్లో అసలు ఈ పేరు మీద అంటే దేవుని వ్యతిరేకంగా ప్రజలు ప్రజల్లో నుంచి ఈ వ్యక్తి వచ్చి నువ్వు నా దేవుడు అంటావు ఎంత గొప్ప విషయం కదా అసలు అసలు చూస్తే దేవుడు ఆమె ఆమెద చూపిస్తే అప్పుడు అప్పుడు అవును దేవుడు ఆమెద కనిక్రం చూపించాడు కాబట్టి నేను ఆయన్ని దేవుడిగా తీసుకుంటున్నాను అంటే బాగుంటుంది కాని ఇక్కడ భర్త చనిపోయాడు మామగారు చనిపోయారు అత్త ఏమో విశ్వాసంలో నుంచి తొలగిపోయినట్టుగా మాట్లాడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈమె జీవితంలో చేసిన కార్యం ఎంత గొప్పది కదా విశ్వాసం ఇలాంటిది అసలు పరీక్షింపబడుతుంది కదా ఆయన ఆయన అగ్నితోటి పరీక్షించేవాడుగా ఉన్నాడు కదా మన విశ్వాసాన్ని ఆయన తిరిగి వచ్చినప్పుడు రెండోసారి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్నా అనలేదా చూస్తే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఈ రూతు ఏం చేస్తుందంటే ఇరవై రెండవ బార్లీ హార్వెస్ట్ అవుతుందండి అంటే ఆ బార్లీకి బార్లీ విత్తనాలకి హార్వెస్ట్ అంటే కోతకాలం వచ్చింది ఈ కోతకాలము ఆ కోతకాలం టైంలో వీళ్ళు ఎంటర్ అయ్యారు ఎందుకు ఎంటర్ అయ్యారు వీళ్ళు అసలు ఎందుకు నయమి వెనక్కి తిరిగింది దేవుడు ప్రభు దర్శించాడు ఇజ్రాయల్ ప్రజల్ని మళ్ళీ దర్శించాడు కరూల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు అనే విషయం విని తర్వాత పరిగిస్తుంది ఇప్పుడు ఏమమ్మా కేవలం భోజనం ఉంటే చాలా నీకు భోజనం ఎక్కడుంటే అక్కడ పరిగిస్తావా నువ్వు మొయాబ్ దేశంలో భోజనం ఉందని చెప్పేసి ఇజ్రాయల్ ప్రజలను వదిలేసి మొయాబీకి వచ్చావు ఇప్పుడు మొయాబ్ దేశం వదిలేసి పరిగెత్తుకుని మళ్ళీ ఇజ్రా దేశానికి పోతున్నావు ప్రభు దర్శించాడని చెప్పి విని దర్శించి దర్శించడని చెప్పి వెళ్తున్నావు కానీ ఇజ్రాయల్ ప్రజలను దర్శించాడని వెళ్తున్నావు కానీ నిన్ను దర్శించాడు దర్శించాడా ప్రభు నన్ను నన్ను కూడా ప్రభువా అని అనలేకపోయావా నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు ఆ మాట ఎందుకంటే ఆయన్ని ఆయన చిత్తం కనుక్కోకుండా నువ్వు మొయాబీ వచ్చావు నువ్వు కాబట్టి ఆ మాట రాలేకపోతుంది నీకు ఆయన్ని ఆయన వ్యతిరేకించి మాట్లాడుతున్నావు కానీ ఆయన ఇప్పట్ల నా ఏదో నీకు మేలు చేయలేదు అనేట్టుగా మాట్లాడుతున్నావు కానీ అసలుగా నువ్వు నీకు ఏ హక్కు ఉంది నీకు అసలు ఆ మాట అనటానికి ఆయన మాట ఆ మాట అనకు ఆ మాట అన హక్కే లేదు నీకు అసలు నీ ఆయన కనుకోకుండానే నువ్వు ఈ దేశంకి అసలుగా చూస్తే దేవుని వాక్యం చూస్తే అసలు దేవుడు ఎక్కడ కూడా ఎవరు కూడా వెళ్ళమన్నప్పుడు కరెక్ట్గా వాళ్ళు చెప్పినప్పుడే విన్న వెళ్ళారు వాళ్ళు యశు ప్రభు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు యోసేఫ్ చెప్పాడు అయా ఈ బిడ్డను తీసుకొని నువ్వు ఐ గుప్తికి వెళ్ళు అంటే చెప్పినప్పుడు ఐగుప్తికి వెళ్ళాడు వెళ్ళాడు తర్వాత హెరోజు తర్వాత యశు ప్రభుని వాళ్ళందరూ వెళ్ళిపోయిన చనిపోయిన తర్వాత అయ్యా తిరిగి వెళ్ళండి నువ్వు అని చెప్పి తిరిగి వెళ్ళాడు మోషయ మోషని కానీ చూస్తే మోషయ్ ఐగుప్తుంచి పారిపోయినప్పుడు అప్పుడు మళ్ళా మోషయ్ దేవుడు ఎన్నుకున్నప్పుడు నలభై సంవత్సరాల తర్వాత మనం అనుకుంటాం సాధారణంగా నలభై సంవత్సరాలు ఎందుకయ్య వెయిట్ చేశాడు ప్రభు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ట్రైనింగ్ కావాలా అని కాదు అక్కడ ట్రైనింగ్ కాదు అక్కడ నలభై సంవత్సరాలు పట్టింది యోసే మోషేని ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళందరూ చనిపోవాలా వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా ఉండకూడదు అసలు మోషేని గుర్తుపట్టే ఒక్కరు కూడా ఉండడానికి వీలు లేదు ఎక్కడ ఇజ్రా ఐరోప్ దేశంలో కాబట్టి అప్పుడు అలాంటి స్థితిలో ఉన్న తర్వాత అప్పుడు మోషేని తిరిగి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడాని కోసం విడిపించడానికి కోసం బానిసత్వం నుంచి ఏర్పరచుకొని తిరిగి ఆయన నడిపించాడు అంటే అంటే ఆయన ఇప్పుడు చెప్తాడు పో అంటే పోవాలా రా అంటే రావాలా ఇప్పుడు వెళ్ళు అంటే ఇప్పుడు వెళ్ళాలా అదే అదే జీవితంలో మనం చూస్తే అదే అదే లైన్స్లో కానీ మనం చూస్తే అబ్రహాము అబ్రహాం చెప్పలేదు ప్రభు నువ్వు ఐగిప్పికి పోయా అని చెప్పలేదు చెప్పకుండానే పోయాడు ఆయన పోయినప్పుడు ఏమైంది అంటే ఆయనతో పాటు హాగర్ వచ్చింది హాగర్ వల్ల నష్టం వచ్చింది అంటే అక్కడ పోటు వల్ల నష్టం చెప్పకుండా పోతే ఎక్కడ కూడా మనకి నష్టమే మన జీవితంలో చెప్పిన పని చేటు వల్ల దేవుని దేవుని బిడ్డల జీవితంలో గొప్ప లాభం గొప్ప ఆశీర్వాదం ఈ ఆశీర్వాదము ఎలాంటి ఆశీర్వాదం అంటే మనకి రక్షణ కేవలం మనకి రక్ష మనకి శారీరకమైన రక్షణ కాదు మన జీవితంలో ఆత్మీయ మేలు కలుగుతుంది ఇది మనం దేవుని ఆరాధించే వారుగా ఉంటాము అందుకే ఈ రుతుగ్రంథంలో మనం చూస్తే ఆఖర వచనాల్లో వచ్చి అధ్యాయంలో చివరికి అప్పుడు నయోమే ఆరాధిస్తుంది కానీ ప్రజలు ప్రజలు నయము పెట్టి ఆరాధిస్తున్నారు కాని తన జీవితంలో ఆరాధన లేని ఒక ఆరాధన లేని ఒక స్థితిని చూడవచ్చు మనం అంటే ఈ ఈ రూతు తన జీవితంలో ఆరా ఒక ఆరాధన అండి ఈ మాట చెప్పడంలో మనం చూస్తే పదహారు వచ్చనంలో మనం చూసిన భాగం ఏంటంటే నీ దేవుడే నా దేవుడు అన్న మాటలో అక్కడ ఆ జీవితంలో ఆరాధన చూపిస్తుంది ఏంటి ఈ ఆరాధన ఏమ నువ్వు ఎందుకు ఆరాధించావు ఏమండి ఈ కుటుంబం వచ్చిందండి ఈ కుటుంబం వచ్చిన తర్వాత నేను ఈ కుటుంబంలో ఒక కోడలుగా చేరానండి ఈ కుటుంబంలో మంచి ఆరాధన ఉన్నిందండి ప్రభుని బాగా స్థుతించారండి వీళ్ళు మంచి వాక్యాలు చెప్పుకొని ఆరాధించుకున్నామండి మేము కానీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చినా కూడా విశ్వాసాల నుంచి తొలగలేదు అది ఎలాంటిది అంటే నిలబడినప్పుడు పరీక్షలో నిలబడ్డారు నిలబడిన తర్వాత ప్రభువు వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు ఈ స్త్రీ పోయి ఇప్పుడు ఇప్పుడు ఏ పనికి ఏ పనికి వెళ్ళిందంటే అక్కడ పోయి గ్లీనింగ్ అంటే ఆ పడిపోయిన కంకులు ఏతే అయితే ఆ బార్లీ కంకులు పడిపోయినాయో ఆ పరిగి ఏరుకోవటాని కోసం వెళ్ళింది ఎల్లి ఎలమని ఎళ్తానని చెప్పి తనే నిర్ణయం తీసుకొని ఆ నయమిక చెప్తుంది నేను పోయి పరిగేరుకుంటాను అని చెప్తుంది చెప్పి వెళ్ళినప్పుడు పరిగేరుకున్నప్పుడు ఇక్కడ మనం చూసే గొప్ప సత్యం ఏంటంటే ఈ చిన్న సత్యం చూసుకొని మనము క్లోజ్ చేసుకుందాము ఈ సత్యంలో ఏంటంటే అక్కడ పరిగేరుకోవటంలో ఒక్కొక్క కంకి ఏరాలండి వంగి కూర్చొని ఏరాలు ఒక్కొక్క కంకి కంకి కింద పడిపోయిన ఇది పొలం అంతా ఎలా ఉంటుంది అంటే ఆ ఆ ఎప్పుడైతే వాళ్ళు హార్వెస్ట్ చేస్తారో ఎప్పుడైతే కోత కోస్తారో ఆ కోత కోయటంలో కొంచెం వేగంగా కోల కోత కోస్తారు ఆ కోత కోసినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కట్టలు కట్టినప్పుడు అవి కొన్ని ఇరిగి కింద పడిపోతుంటాయి వాళ్ళు ఒక్కొక్కటి ఏరటానికి వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి వాళ్ళు అవన్నీ తీసేస్తున్నప్పుడు ఈ కింద పడిపోయి సాధారణంగా జరిగే విషయం ఏంటంటే ఈ పేదవాళ్ళకి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఏరుకుంటారు ఈ వాక్యాన్ని మనం చూస్తే కానీ ఈ వాల్లగా ఏరుకోని వారుగా ఉంటారు తర్వాత ఈ కట్టలు కట్టల్ కట్టలుగా తీసుకునే వాళ్ళు ఎవరంటే వీళ్ళు వీళ్ళు రెండు భాగాలుగా మనం చూడవచ్చు మనం ఒక భాగం ఈ పేద సేవకులు ఎవరైతే చిన్న చిన్న చిన్న చిన్న గ్రామాల్లో పోయి చిన్న చిన్న ప్రజల కోసము పాకు పాకులాడేవాళ్ళు ఈ పెద్ద కట్టలు ఎవరంటే పెద్ద పెద్ద అద్భుత కార్యాలను చేసి ఒక పెద్ద సభలు నడిపించేవాళ్ళు వీళ్ళు చాలా డబ్బుని చాలా డబ్బు వాళ్ళు పోర్చే వాళ్ళుగా ఉంటారు ఎంతో డబ్బు పోసి వాళ్ళు ఈ పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసి అనేకుల్ని రక్షణలోకి తీసుకొచ్చేవారుగా ఉంటారు సభలు సభలు నిర్ణీర్ని సభలు చేసేవారుగా ఉంటారు పెద్ద మీటింగ్స్ పెట్టి రివైవల్ మీటింగ్స్ పెట్టి ప్రజల్లో గొప్ప కార్యం చేసేవారుగా ఉంటారు అయితే ఈ ఈ గొప్ప కార్యం వెనకాల ఈ పెద్ద పెద్ద సభలు వెనకాల నో సంఘాలు సంఘస్థులు దాని వెనకాల ప్రార్థన చేసేవారుగా ఉంటారు పెద్ద గుంపులు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసినప్పుడు అలాగే ఆ విషయం బట్టి మనం గమనించవచ్చు ఎందుకు బ్రదర్ ఈ అమెరికన్ ఎవాంజలిస్ట్ బిల్లి గ్రహం గారు అంత సక్సెస్ఫుల్ అవటానికి కారణం ఏంటంటే ఆయన ఆయన వెనకాల కొన్ని వేల మంది ఆయన కోసం ప్రార్థన చేసేవాళ్ళు అందుకే ఆయన చేసిన సభల్లో అంతమంది రక్షణ పొందేవాళ్ళు అయితే చూస్తే ఇక్కడ ఇక్కడ చూస్తున్న ఇక్కడ చూసిన ఈ పరిస్థితి ఏం చూపిస్తుంది దేవుడు కేవలము పెద్ద పెద్ద సేవకులనే దీవించేది కాదు చిన్న చిన్న పరిచయం కూడా దీవించేవాడుగా ఇక్కడ చూస్తే ఈ పోయి ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఒక్కొక్క గింజ ఏరుతుంది అంటే సేవకులు ఒక్కొక్క గింజ ఒక్కొక్క ఆ కంకిని ఏరాల పరిగి ఏరుకోవటము వచ్చు గొప్ప గొప్ప ఆ విషయం ఏంటంటే ప్రభు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టము లేదు పెద్ద పెద్ద కోత కోయటానికి ఏమో పెద్ద సేవకులను ఏర్పరచుకుంటాడు పరిగి కింద పడిపోయిన పరుగులను ఏమో చిన్న సేవకులను ఏర్పరచుకుంటాడు ఈ ప్రతి ఒక్కరికి అదే జీతం అండి జీతం మాత్రం ఒకటే కాని ఎంత ఎంత పక్షపాతం లేని దేవుడు కదా పక్షపాతం లేకుండానే ఆయన మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు ఇక్కడ చూస్తే చిన్న చిన్న ఇవి ఏరేవారుగా ఉన్నారు వీళ్ళు అయితే ఈ చిన్న చిన్న వాళ్ళు ఎవరు వీళ్ళు పెద్ద పెద్ద గుంపులో వాళ్ళే వీళ్ళు వాళ్ళతో పాటే పెరిగారు ఆ పెద్ద కోతతో పాటే వేరు పెరిగారు కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయం తీసుకోవటానికి ఆలస్యం చేశారు అక్కడ చెప్పినప్పుడు అయ్యా రక్షణ పొందండి చేతులు ఎత్తండి మీకోసం మేము ప్రార్థన చేస్తాము మీ పాపాలు మీరు ఒప్పుకోండి అన్నప్పుడు వాయిదా వేసిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు కాబట్టి ఆ కట్టలో నుంచి పడిపోయారండి ఆ మూట కట్టినప్పుడు ఆ కట్టలు కట్టేటప్పుడు ఆ మోటలో నుంచి జారిపోయారు వీళ్ళు జారిపోయారు ఎందుకంటే ఆ అవకాశం కోల్పోయారు వీళ్ళు కానీ దేవుడు ఎంత గొప్పడు కదా రెండో అవకాశం ఇచ్చేవాడుగా ఉన్నాడు కదా మరొకసారి నోవా యోనాకు చెప్పాడు యోనా పో రెండోసారి విధు నీకు చెప్తున్నాను పో మరొకసారి నీతో చెప్తున్నాను పో పోయి నివే పట్టణస్థులు పోయి చెప్పాయా వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పాయా వాళ్ళు కాల్ చేస్తాను అయ్యా చెప్పాయా వాళ్ళకి నలభై రోజులున్నది కేవలం నలభై రోజులున్నది టార్గెట్ టైం ఇస్తున్నాను కాల్ అయ్యా చెప్పాయా వాళ్ళకి సదోమ గుమరాజ్ జీవితంలో ఎంతకాలం ఇచ్చాడు దేవుడు మనకు తెలియదు మనకి అక్కడ తన సేవకుడైన లోతును పెట్టాడు అక్కడ లోతు నువ్వు అక్కడ అక్కడ వాళ్ళకి స్వార్థ చెప్తావు అనుకున్నానయ్యా అక్కడ పోయిన తర్వాత నేను సమృద్ధిలోకి తీసుకొచ్చాను నేను ఈ సమృద్ధి నిన్ను నేను వాళ్ళ వాళ్ళ వాళ్ళ మధ్య నిన్ను నేను ఒక మంచి మంచి నాయకుడిగా లేకపోతే మంచి సాక్షిగా పెడతదనుకుంటే నువ్వేమో అక్కడే మిక్స్ అయిపోయి వాళ్ళతో పాటు ఒక నాయకుడిగా నిలబడ్డావు ఏమిటయా రచ్చబండీ కూర్చొని నువ్వు ప్రజలకు చెప్తావు కూర్చున్నావు అది కాదు కదా నా చిత్తము నా చిత్తము నా బిడల్ జీవితం లేదంటే మంచి సాక్షులుగా ఉండాలని మంచి అనేకులని రక్షణలోకి తీసుకురావాలి నువ్వు అలాగా చేయలేదేంటి నువ్వు అది నా చిత్తం కాదు కాబట్టి ను నీ నీ సమస్తం అందుకే ఒకటి మంటల్లో నుంచి లాగి లాగివేసినట్టు బాగివేసినట్టుగా మనం చూసిన వాక్య భాగం చూస్తే యోధ యోధ గ్రంథంలో చూస్తే ఆ మాట మనం చూడొచ్చు ఒకటి మంటల్లో నుంచి తీసివేసిన అంటే ఆ రకంగా ఈ లోతు తన కూతుల్ని బయటికి తీసుకొని కానీ వాళ్ళ జీవిత అక్కడ చూస్తే వాళ్ళ వాళ్ళ ఏదైతే ఆయన ఏర్పరచుకున్నాడు పదమూడో అధ్యాయంలో ఏదైతే అయ్యా అదంతా నాకు కావాలా ఆ యువర్ధ నది ఆ ఏదో ఉంది అది ఏర్పరచుకున్నాడు ఆయన అదంతా కోల్పో కోల్పోవాల్సి వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంత అభివృద్ధిలో తీసుకొచ్చాడో అంతా కోల్పోవాల్సి వచ్చింది అనేక అలాంటి జీవితాలు ఉంటాయండి ఇక్కడ చూస్తే ఈ పరికి ఆ ఆ గుంపులో నుంచి పెరిగిని కింద ఇప్పుడు ఏరి ఇప్పుడు ఏరుతుంది ఎవరు ఏరుతున్నారు రూతి ఏరుతుంది అలాగే నిన్ను నన్ను పిలిచాడు ఆ చిన్న పరిగిన ఏరటానికి ప్రభు నిన్ను నన్ను పిలిచాడు ఈ ఒక్కరు నశించుకోవటము ఆయన చిత్తం కాదు అయ్యా ఈ ఈ ఏరటానికి కావలసిన ఓపిక నాకు దచ్చి అయ్యా నాకు ఓపిక కావాలా ఓపికతోటి వీటిని ఏరాలు వీటిని ఒక్కొక్కటి ఏరాలు ఓపికగా ఏరాల ఓపిక ఏరినప్పుడు అది అది అది దులిపినప్పుడు చూస్తే ఎన్ని ఎన్ని విత్తనాలు అంటే నయోమి చాలా సంతోషపడింది ఇంత ఆహారం అంటే అన్నం లేని స్థితి భోజనం లేని స్థితి వాళ్ళ జీవితంలో ఎంతో బాధలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అంత బాధలో ఉండిన తర్వాత ఒక్కసారిగా ఆ అన్నం ఆ తీసుకొచ్చిన తర్వాత ఎంత సంతోషపడిందో అరే ఎంతో భోజనం వచ్చింది అమ్మ ఎక్కడికి పోయావు తల్లి నువ్వు ఏ ఏ ఏ ఏరో చెప్పువా నువ్వు నాకు అంటే అయ్యో అదిగో పలా నాయన పొలం అక్కడే ఉండి నువ్వు ఆయన ఆయన పొలంలోనే ఏరు నువ్వు ప్రభు అక్కడ కార్యం చేశాడు బోయస్ జీవితంలో బోయజ్ ఏం చెప్తున్నాడు అమ్మ నువ్వు ఈ నా పొలంలోనే ఏరు వేరే పొలంలో పోబాకు నీకు నేను రక్షణ ఇస్తాను చూసారా ఇలాంటి పరిగేరుకునే వారికి దేవుడు రక్షణ ఎలా ఇస్తాడంట నేను ఆ యవనస్తులకు చెప్పానండి యవనస్తులకి ఏం చెప్పానంటే ఆ అమ్మాయిని ముట్టుకోవద్దు ఆ అమ్మాయిని ఏం అనొద్దు అని చెప్పాను ఆల్రెడీ నేను కాబట్టి మీరు ఈ పరిచయం చేయాలా ఏ పరిచర చేయాలా ఒక్కొక్క ఒక్కొక్క సోల్ని మీరు తీయాలి మీరు ఒక్కొక్క సోల్ని ఎత్తినప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక్కొక్క సోల్ తోటి ఒక్కొక్క ఒక్కొక్క ఆత్మ ఎంత ప్రాముఖ్యమైన తెలుసా దానికి కావాల్సిన రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాను నేను వెనకాల రక్షణిస్తున్నా నేను ఆ అవనాలు చెప్పాను రే ముట్టుకోబాకండరా నా పిల్లల్ని నా బిడ్డని ముట్టుకోబోకడానికి వీలు లేదు అమ్మా ఏరుకో అమ్మా అయ్యా అమ్మా నువ్వు కట్టలు కడుతున్నారు కదా రేయ్ మీరు ఒక పని మీరు మీరు కట్టల నుంచి కొంచెం కట్ట వదిలేసండి రావాలని కింద వదిలేసండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జాబితాలో నేను ఒక అకౌంట్ చూస్తున్నా నేను వాళ్ళ అకౌంట్ ఫుల్గా ఉండాలండి అకౌంట్ తక్కువ ఉండకూడదు ఏమండి కొన్ని కొన్ని అకౌంట్లు కాదండి పిడికిడి విత్తనాలు తీసుకున్నవాడు సంతోషంగా పిడికిడి విత్తనాలే గాని ఆ కన్నీటితోటి ప్రార్థించినప్పుడై గొప్ప పంటగా మార్స్తాను ఇది ప్రతి ఒక్క సేవ చేసే ప్రతి ఒక్క పరిచయం చేసే ప్రతి ఒక్క సువార్త ప్రకటించే ప్రతి బిడ జీవితంలో ఇది నిజము చెయ్యాలని ఆశపడుతున్నాడు ప్రభు ఆ రీతిగా నిన్ను నన్ను జీవించి ఈ లోకంలో ఉన్న స్థలంలో ఈ లోకంలో ఏ ఏ పరిగి ఏ కుటుంబం కింద ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కింద ఏ కుటుంబంలో తండ్రి ఏ కుటుంబంలో ఎవరైతే ప్రభు నుంచి దూరంగా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెతికి వాళ్ళని వాళ్ళని తీసుకొని వచ్చి ప్రభు సన్నిధులు నిలబెట్టడం నా భాగ్యము మిక్కిలి గొప్పది ఇది దేవుని చిత్తమై దేవుడు దాన్ని ఆశీర్వించేవాడుగా ఉన్నాడు అందుకే రూతుని అంతగా ఆశీర్వించాడు రూతు ఒక ఒక గొప్ప సేవకులకి ఏ ఏ సేవకులైతే ఓపికతో చేసేవాళ్ళగా ఉన్నారు ఓపికతో ఒక్కొక్కటి ఏరేవారుగా ఉన్నారు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఒక సాదృశ్యంగా ఉంది మే దిస్ బీ ట్రూ ఇది నిజం కావాలి మనందరి జీవితంలో దేవుడు తన వాక్యాన్ని దీవించడం కాదు నుంచి వాక్యం మీరు అందించారు ఎన్నో ఆత్మీయ సత్యాల దేవుడు ఈరోజు మనకు బయలుపరిచింది మన సేవ పరిచయం కూడా దానికి సంబంధించింది ప్రభువానికి వందనాలు తండ్రి మరోసారి మీ పాదాలు పట్టుకొని ప్రార్థించడానికి స్తోత్రం నాయన రోతు గ్రంథంలోంచి వీళ్ళు మాట్లాడారు మొదటివాడు కడపటివాడవుతాడు కడపటివాడు మొదటి వాడవుతారు అన్నటువంటి నీ వాక్యం అక్షరాల వారి జీవితాల్లో నెరవేరింది శించబడిన అనుభవంలో నుంచి వారిని లేవనెత్తి ఏమాత్రం నీ కృపగా ఆ పాత్రలు కానిటువంటి స్థితిలో నుంచి లేవనెత్తి ఒక ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలో నా తండ్రి ఒక ఆత్మీయ నాయకత్వంలో ఆమెను మా ప్రభావ మీరు చేర్చుకున్నందుకు ఆ రక్షకుని యొక్క వంశ వృక్షములో ఆమెని చేర్చినందుకు మీకు వందనాలి ఎంత గొప్ప దేవుడు అయా మానక మేడల కృపచూపుచున్న దేవుడు ఎంత మంచి దేవుడు నాయన ఆత్మీయతలో ఎప్పుడు వాళ్ళు విశ్వాస జీవితాన్ని కోల్పోతే అప్పుడప్పుడే క్రొత్తగా రక్షణలోనికి వచ్చేటువంటి వారు వారిని ఆత్మీయతలో బలపరచవలసిన స్థితి వారిని ఎంకరేజ్ చేసే వారిని ఆత్మీయతలో నిలబెట్టేటువంటి ప్రయత్నం మీ ఆలోచనలో అతి గంభీరము ఆయన అనుభవే స్థితిలో ఉన్నప్పుడు అనుభవం లేని వారి ద్వారా వారిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నావు తండ్రి అదని మీకు వందనా సేవా పెద్ద పెద్దోళ్ళందరూ ఎక్కడెక్కడో కోస్తున్నారు పోగేస్తున్నారు నాయన వాళ్ళ నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉండగా మారుమూల ప్రాంతాల్లో ఏ అవకాశం లేని ఫెసిలిటీస్ లేనటువంటి ఏ రాబడి లేనిటువంటి ప్రాంతంలో కష్టపడి ఆ కట్టంలో నుంచి పడిపోయినటువంటి ప్రజలైనటువంటి తండ్రి ఎవరిని రక్షణలోనికి నడిపించడానికి ఏరుకొని నీ రాజ్యములో చేర్చడానికి నీ మందిలో సమకూర్చడానికి మీ కళ్ళంలో సమకూర్చడానికి మీరు ఇచ్చేటువంటి భాగ్యం ఎంత గొప్పదని ఆయన అదిగో ఆ పనిలో చిన్నగా మాకు కూడా ఒక మా ప్రపంచానికి ద్వారం తెరిచే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఆ నమ్మకముగా ప్రప ఈ పరిగి పనిని మేము చేయటానికి కావలసిన నమ్మకత్వము శుభప్రదమైన నిరీక్షణ జ్ఞానము ఆలోచన దయచేయండి ఒకరోజు మేము అడుగుపెట్టిన ఏ ప్రాంతము మేము పరిగెరుతున్న ఈ ప్రాంతము మా సొంత మగునుగాక అది క్రీస్తుకి సొంత మగును గాక ఈ ప్రాంతాలు క్రీస్తు రాజ్యము స్థాపించబడును గాక ఈ రాజ్యములన్నీ ప్రాంతములన్నీ క్రీస్తులు మా ప్రభు మీ పరిపాలన అధ్యక్షతనికి వచ్చునుగాక కృప చూపించండి నడిపించి మహిమ పొందని ఆదరించండి ఆస్వాదించండి వాక్యం చెప్పి మా ప్రియుల్ని మీరు దర్శించండి అనేకమైన విషయాల మీద ఇంకనూ మా ప్రభావ జ్ఞానం అనుగ్రహించమని వాడుకోనమని ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీకు అప్పగించుకుంటూ ఇంకా ఈరోజు ఏ ప్రాంతంలో పరిగి వేరడానికి వెళ్లాలో మాకు మీరే ముందు నాయకుడిగా ఉండి మీ మార్గదర్శకత్వంలో మమ్మల్ని పంపించండి అక్కడ ఏ ప్రజలను మీరు వారి హృదయాలని మీ మాటల కొరకు వారిని సిద్ధపరచండి వారికి ఏం చెప్పాలో ఏ ప్రార్థించాలో ఏ విధంగా అప్రోచ్ కావాలో మాకు నేర్పించండి ఆలోచన ఇవ్వండి మీ నామాన్ని మయమపరచుకోండి మా ద్వారా మేము దీనులు మా తండ్రి జ్ఞానము లేని వారము ఎందుకు పందికి రాని కొనగాని కనుక నుంచి చేగొను కనుక నుంచుము వేస్తున్నాము ప్రార్థించి సమర్పించుకొని అడుగు పెడుకుంటున్నాము తండ్రి నమ్మకం ఏంటండి ప్రేమలగిన రాజా మీ పాదాలకు అందునాలు స్తో చెల్లించుకుంటున్నాం ప్రియంగులు తండ్రి కాలంలో మమ్మల్ని సజీవులు కలిపి అయ్యా నమ్మకమైన తండ్రి మరి యొక్క జీవితం దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించిన కృపకైనా పొందిన చెల్లించుకుంటున్నాం నమ్మకమైన దేవా ప్రేమిలు తండ్రి అనేకులు ఈ దినాన్ని చూడలేకపోయినారు కానీ అయ్యా మీరు మా జీవితాల్లో కలిగినటువంటి ఉద్దేశం సంకల్పంకైనా పొందాలి మీ ప్రేమకే మీకు మంచి దినానికి కొంద ఈ దినంలో తండ్రి మా జీవితాల ద్వారా ఏ కార్యం జరిగించే మీరు ఇష్టపడినారు తండ్రి అందుకై నీ కొందరు చెల్లించుకుంటున్నా నమ్మకం ఏంటండ్రి దేవ పనికిమైనవారు దేవా నమ్మకం ఏంటంటే మా నుండి ఏ మంచిది రాదని ఎరిగి కూడా ప్రేమించినారు తండ్రి అటు ప్రేమకై మీకు కొందరు చెల్లించుకుంటున్నాం మిమ్మల్ని స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాం తండ్రి ఆ మా జీవితాల్లో కోటగా దుర్గంగా ఆశ్రయపురంగా అమ్మకం ఏంటండ్రి అత్యున్నతమైనటువంటి దేవుడుగా అయ్యా మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క నామమునికే అని నామముల కంటే హెచ్చరించబడిన నామమునికై నేను కొందన చెల్లించుకుంటున్నాను తండ్రి యహో ఆ దేవుడిగా గలిగిన ప్రజలు దాన్ని అడుగుతుండీ అయ్యా మా జీవితాల్లో మీరు దేవుడిగా ఉన్నందుకేమీ కొందన చెల్లించుకుంటున్నాను తండ్రి ఇప్పుడు ఏం గలిగిన రాజా నమ్మకం ఏంటంటే అయ్యా నమ్మకం ఏంటంటే నమ్మకం ఏందేవా ప్రేంగుల రాజా పనిని మీరు అనుగ్రహించినందుని కొందనాలు నమ్మకంతో పట్టుదలతోటి ఆ పని చేయడానికి కృష్ణ నిర్థిస్తున్నావు తండ్రి మా తెలివి మా జ్ఞానం మా యొక్క ఏమి కాదు కానీ సమస్తమైనటువంటి దేవ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి కూడా మీకు వందన ఆచరించుకుంటున్నాం తండ్రి కార్యం జరిగించేది మీరు దేవ నమ్మకం ఎంత నడిపేది మీరు తండ్రి అయ్యా మేమైపు చూస్తుండగా సహాయం చేయండి అయ్యా మీ కృపను కోరుతుండగా సహాయం చేయండి అయ్యాన్ని పాదాలు పట్టుకుంటుండగా కృపణను గ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రెంగిలి గ్రరాజా మా బలహీనతలను బట్టి మా చేత చింతనాన్ని మా యొక్క స్వభావాలను బట్టి కాదు కానీ అయ్యా నమ్మకం మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీ యొక్క ప్రేమను బట్టి మీ యొక్క విశ్వాసతను బట్టి ఇక్కడ ఉండిగా అయ్యా నడిపించండి సహాయం చేయండి తండ్రి ఈ దినం ఎవరిని సిద్ధపరిచినారు ఏం మాట్లాడాలనో ఎవరి దగ్గరికి వెళ్ళాలనో ఎక్కడ మీరు ఏ విధమైనటువంటి అయ్యా నమ్మకు ఏంటంటే ఆకుల్లో మీరు సిద్ధపరిచినారు అకలి తప్పులు కలిగినటువంటి వారిని అయా నమ్మకు ఎంత నీ కృపను బట్టి మీ మీరు నడిపించమని అయ్యా మీరు కృప చూపించమని అడుగుతున్నాను అంత్రి అయ్యా మిమ్మల్ని మీ చేతులు తండ్రి అయ్యా నమ్మకు ఎంత్రి అయ్యా మీ యొక్క అధికారం కిందకి మీ యొక్క శిరసత్వం కిందకి మమ్మల్ని తెచ్చుకుంటున్నాం మా తలంపుల ఆలోచన క్రియలు నడుతున్న తండ్రి మీ యొక్క కిందకి తెస్తుండగా నడిపించండి కృపణను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరికసారి అయ్యా మీ వైపు చూస్తూ మీ పాదాలు పట్టుకుంటూ దీని మీ కొందర చెల్లించుకుంటు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన వేరుకుంటున్నాము తండ్రి పరిశుద్ధుడు ఒకనైనా దేవా నీకెంతో వందనాలు స్థుతులు సూత్రాలు ప్రభా ఇదిగోనైనా ఈ ఉదయకాలం ప్రభా ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి అయా చిన్నమ్మతగా చేరి ప్రభని సృతించడానికి ఈ దినాన్ని మీరు ఇచ్చారు తండ్రి నీకెంతో అయా నీ నామంలో ప్రభా ఈ దినాన్ని ప్రారంభిస్తుండగా నీ నామంలో ప్రభా ఈరోజు ప్రభా అయా కార్యాలు చేస్తుండగా ప్రభా అయా మీరు కృప చూపించండి అయా ఈరోజు దర్శించాల్సిన గ్రామాలు గ్రామాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి పరిశుద్ధు రాదుకొని అయినా మీరు చెప్పబడినటువంటి లేఖనాలను బట్టి మీకు ఎంత వందనాలు మీరు ఉదయకాలంలో మాట్లాడినమ్మా మాటల ద్వారా మీకు ఎంత వందనాలు ప్రభా అవును అయా మా పని ఏ విధంగా ఉండాలో ప్రభా రూజ్ అనే క్యారెక్టర్ ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేశారు అయ్యా విధంగా మమ్మల్ని పురికొలిపారు అయా రేపారు మీకు ఎంత వందనాలు ప్రభా అవును ప్రభా అయా అందరూ పెద్ద మంది కోసం ఎదురు చూస్తారు కానీ చిన్న మందిని ఎవరు పట్టించుకోరు ప్రభా అయ్యా కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి అయా మరి ఈ వీళ్ళందరికీ ప్రభా నీ ప్రేమను నీ స్వార్థను అప్పజెప్పి అయా నీ వైపు త్రిపే ప్రయత్నం చేయొచ్చుండగా కార్యం మీరు చేయండి తండ్రి అయా పని మేము చేయొచ్చుండగా అయా మీరు మమ్మల్ని పంపుచుండగా మీ నామంలో మేము అడుగు పెడుచుండగా ప్రభా అడ్డుపడుతున్నటువంటి స్వార్థనికి అడ్డుపడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభా శక్తులు మీరు మీ కాళ్ళతో ప్రభా బంధిస్తున్నాం తండ్రి మీ పాదాల కింద తండ్రి అయా మీరు విజయం పొందాలి తండ్రి అయా మాకు విజయాన్ని మీరు అనుగ్రహించాలి తండ్రి ప్రభా ఆ విధంగా మీరు ఈ రోజు మొత్తం మాకు సహాయకులుగా ఉండమని మీరు ప్రా మేము ప్రార్ ప్రార్థన చేస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా మేము మరి సువార్త చెప్పి వెళుతుండగా అయిపోయింది మా పని కాకుండా ప్రభా ఫాలో అప్ చేసి ప్రభా మరి వారిని కొంతైనా సరే దేవుని వైపు తీసుకొచ్చేటువంటి చాలా నమ్మకస్తులైనటువంటి అయా కాపర్లు మీరు ఈ ప్రాంతాల్లో ఉంచారు అందుని మీకు ఎంతో వందనాలు ఎంతోమందికి భారాన్ని కలిగించారు ప్రభా వారందరికీ మీరు సహాయకులుగా ఉండండి వారి నిత్యావసర అవసరతలను కూడా తీర్చని ప్రభా వారికి ఉన్నటువంటి ఆర్థిక బాధల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి కావాల్సిన సహకారాన్ని మీరు మాత్రమే అందించగలరు అండి ప్రభా వాటన్నింటి గురించి ప్రభా ప్రభా మేము ప్రార్థన చేయవచ్చుండగా వాటి అన్నిటి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించి ఆయా ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా ఆయా రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని ఈ ప్రాంతంలో అనేకమంది గొప్ప దయ మీరు లేపమని ప్రార్థన చేయొచ్చున్నాం ప్రభా ఈ ప్రాంతాల్లో ఆత్మ కూడా నశించిపోవడం ప్రభా నిశ్చిత్రము కాదు గనుక ప్రభా ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రతి మారి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ తండ్రి మహిమ స్వరూప దేవ కృపమయ్య నీకే స్థు గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి అయినా తండ్రి మమ్మల్ని సజ్జలుగా నిలబెట్టుకున్నాను తండ్రి దాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థు సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగు ప్రభా ఇక దినం ప్రభావ మాకు అనుగరించిన మీకు నూతనమైన కృపత్వం వాళ్ళందరినీ నిపవం ప్రార్థిస్తాం నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగరించిన తండ్రి నీకు అన్నాళ్ళు ఈసు ప్రభా వాకిందరూ మీరు మాతో మాట్లాడినారు ప్రభా అయినా ఈసు ప్రభా మా రోల్ ఏందో ప్రభా మీరు చేస్తున్నారు ఓ ప్రభా అక్కడ జారిపోయిన ప్రభా అక్కడ సేవకులు ఎంతో మంది ప్రభా గింజలు జారిపోయినా ప్రభా నైనా ఈసుప్రభ రూతురూపంలో ప్రభా నైనా ఈసుప్రభ రుతు రూపంలో ప్రభావి సమకూర్చబడినాయి ప్రభ రుతు గర్భంలో నుంచి ప్రభావ మీరు ఈ లోకానికి వచ్చినారు ప్రభావ తండ్రి మీకు ఒక అనిల శ్రీలో నుంచి ప్రభావ మీరు పుట్టినారు ప్రభ నా తండ్రి ఇంత గొప్ప ప్రణాళిక ప్రభావిత వందాలేస్తాయ్యా గొప్ప దేవ ఇసు ఆత్మీయ సత్యాన్ని రోజు మాకు బయలుపరిచిన నీకు వందాలేసాయ్యా నా ప్రభావ నా రాలిపోయిన గింజల ప్రభావిత సమకూర్చాలా అవి తీసుకొని కళ్ళంలోకి మీరు తీసుకొని పోవాలా ప్రభావ నైనా ఈసు గింజ కూడా నచ్చించుకోవడానికి ఒక ఒక ఆత్మ కూడా నశించుకోవడానికి వీలేదు తండ్రి ఇలాంటి ప్రయాసంలో మేము ముందుకు పోలాగానే సహాయపడ్డారు నా తండ్రి నీకు వందాలేస్తూ ప్రభ గొప్ప దేవ మీరెంతో ఆశ్చర్యకరుడ దేవుడు వేసాయారు మేము పోమారు అంతట్లో ప్రభావ మీరు గొప్ప కార్యం జరిగించారు ఒక ఆత్మగా నశించిపోవద్దు ప్రభా మనుషులు ఒక ప్రాంతంలో ఉన్న ప్రభా ప్రజలు తండ్రి మేము స్వీకరించే బిడ్డంగా తయారు చేయడం ప్రభావ చీకటి శక్తులతో అంధకార శక్తులతో వాళ్ళు పీడింపబడుతున్నారు దుష్ట శక్తులతో పీడింపబడుతున్నారు ఆ దురాత్మ అంధకార చీకటి శక్తులను వేసు క్రీస్తువులకు గర్తిస్తున్న దురాత్మ ప్రతి డీమ్ అండ్ స్వీట్ని ఏ సుకరిస్తాం నా ప్రాంతాలు విచ్చిపెట్టుకోమని నీకు ఆగ్రహిస్తున్నాను ప్రతి ఒక్కరి విడుదల పొందాలి ప్రభావం వాళ్ళందరినీ అభిషేకించి మేము ఏ రీతిగా ప్రభావ బిడకు వాక్యం చెప్పాలో మీరే మా అతను మాట్లాడిన మీ వాక్కుని మాలు పెట్టమని ప్రార్థ్యమైన తండ్రి మా స్థానంలో ప్రభావ మీరుంటే ఎట్లా వాక్యం చెప్తారో ఎట్లా చెప్తారో వాళ్ళకి నేను అతన్ని చెప్పాలో ప్రభావ అలాంటి ఆత్మను మాకు అందరికి మీరే వాక్యం మైంపొందమని ప్రార్థ్యమైన ఓ ప్రభా తను ఈ ప్రాంతం చూస్తుంటే ప్రభావ ఎంతగానో ప్రభావ వేదన కలుగుతుంది ప్రభావ ఆయన ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఉండే ప్రభావాన్ని మాకు అనిపిస్తుంది ఆయన కాబట్టి ప్రభావ ఎందు నిమిత్తం ఈ ప్రాంతాలకు మిమ్మల్ని నడిపించిన ప్రభావా అదే దృత్వంతో ప్రభావ సంపూర్ణంగా మేము ముందుకు సాగిపోవాలి ప్రభావ ఎంతోమంది మీ బిడ్డల ప్రభావ మీకు సమర్పించుకొని సేవ చేస్తున్నారు వాళ్ళ మీకు సమర్పించుకొని సేవ చేస్తున్నారు ఆ బిడ్డల జీవితాలు కూడా పరిచయం చేసే సేవకులను మీరు ఆశీర్వదించండి వాళ్ళు ఆర్థికంగా మెరుగుపరచమని ప్రార్థిస్తాం ప్రతి దశలో ప్ర బిడ్డలు మీ సహాయకులకు నడిపించమని ప్రార్థిస్తాం ఈ దినంతా మీరే మాకు తోడు నడిపించి ఇక లాస్ట్ ఏం ప్రభావ ఈ రోజునైనా ఈ రోజు ప్రభావ మీ చిత్తం ఏముంది మా ద్వారా సంపు నెరవేర్చుకున్న ప్రభా ప్రతి ఆటంక ప్రతి చీకట శక్తులను ఏసు క్రీస్తు అంటే బంధిస్తాం మీరే మమ్మల్ని నడిపించడం మార్గంలో వెహికల్స్ అన్నింటినీ మీకు అప్పచేవుతున్నాం ప్రభావ మీరు సురక్షితంగా నడిపించి ఆ పని త్వరగా ముగించుకొని మేము తను మీకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి ఈ దినంతా మీరే మాకు సహాయకు నడిపించమని ఏస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తను పరిశుద్ధుడ మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపాని దేవుదేవ ఏస మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా జీవ గల తండ్రి నన్ను ప్రత్యేకంగా ఈ దినమును మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభా నేను ఈ దినమంతటిలో మీకు మహిమకరకంగాను మిమ్మల్ని సంతోషపరిచే వారం గాను మీ నామాన్ని హెచ్చించే వారంగాను మీ చిత్తాన్ని జరిగించే వారంగాను మేము నెటకు సాయం చేయండి ప్రభా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా అయా చీకటిల్లి చీకటిల్లో అజ్ఞాన దశలో నాయన బ పాపపు భయంకరములో ఉన్నప్పుడు నాయన ఈసరాజ మీ కృప ద్వారా ఆశ్చర్యమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించినారు ప్రభా దాన్ని మీకు వందనాలి ప్రభా ఏమిచ్చి మీ రుణం తీర్చుకున్నలేం ప్రభా అగ్నిలో నుండి లాగినట్లు లాగుడి అని సెలవిచ్చి ఉన్నారు ప్రభా నాయన తండ్రి ఒకప్పుడు మమ్మల్ని అదే విధంగా మీరు లాగి కృప చూపించి ప్రేమ కనికరములు చూపించినారు ప్రభా నాయనా సువార్త నిమిత్తమై మేము ఇక్కడికి వచ్చి ఉండగా తండ్రి అదే మారిగా నాయన కార్యం జరిగించమని వేడుకొని చుంటున్నాం ఆ పశ్చాత్తాపం రక్షణార్థమైన పశ్చాత్తాపం కలగజేయమని వేడుకొని ఏ ఒక్క ఆత్మ నశించడం ని చితం కాదు ప్రభు నాయన జాలి చూపించి కృప చూపించమని వేడుకొని చుంటున్నాం అయ్యా తండ్రి ద్వారా తండ్రి నాయన అల్ప విశ్వాసురాలైన ద్వారా నాయన విశ్వాసురాలు నాయన నయోమి పట్టబడి ఉన్నది ప్రభువ ఆమెకి హెచ్చరింపబడి ఉన్నది ప్రభువ అదే మాదిరిగా తండ్రి ఆ ఇద్దరు దొంగల జీవితంలో ఒకటి రక్షింపబడ్డాడు ప్రభు అదే ఒక సాదృశ్యంగా మాతో మాట్లాడి ఉన్నారు మీకు వందనాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం గల తండ్రి నాయన ఈ కొండ ప్రాంతాలలో నాయన ఈ అడవులల్లో ఎక్కడెక్కడైతే సువార్త జరిగి ఉన్నదో ఎవరైతే విని ఉన్నారో వారి జీవితాల్లో రక్షణ మారు మనసును అనుగ్రహించండి ప్రభా కరుణ చూపించమని వేడుకొని చుంటున్నాం అదే విధంగా ఈ దినమున జరగబోయే తండ్రి ప్రభా నాయన సువార్తను తండ్రి ఏ ఒక్కరు అడ్డుకోవడానికి నాయన సహాయం చేయండి ప్రతి విధమైన దురాత్మ దుష్ట వాటి కుతంత్రాలు వాటి తలంపులు అన్ని ఏ సున్నామంలో లయమైపోవును గాక తండ్రి ప్రభా అయా మీ యొక్క గొప్ప కార్యాలను జరిగించమని వేడుకొని నాయనా నాయన ఈ దినం ఎక్కడ ఎ సువార్త ప్రకటించాలను ఏ ఏ గ్రామాలు తిరగాలనో కేవలం నీ చిత జరుగుటకు సాయం చేయండి మాలో అతిశయము గర్వము తండ్రి ప్రభా నాయన గొప్పతనాలకు మేము పోకుండా తండ్రి తగ్గింపుగా తండ్రి ప్రభా నాయన ఒక అయోగ్యమైన పాత్రలు ఎప్పుడూ గుర్తుపెట్టుకొని తండ్రి సత్య సువార్తనే ఉన్నది ఉన్నట్టుగా నాయన చెప్పే వారంగా ఉండటానికి సాయం చేయండి బలపరచమని వేడుకొని చుంటున్నాం తండ్రి తోడుగా నీడగా ఉండండి మాతో పాటు ఏర్పాటు చేసిన పాస్టర్ గారిని బట్టి మీకు వందనలు ప్రభా దీనుడైన సేవకుడిని నాయన ఇంకా గొప్పగా వాడుకోండి ప్రభా నాయన ఆశీర్వాదం దయచేయండి ప్రభా సమస్తమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగించమని వేడుకొని తండ్రి మీ చేతులు కప్పజెప్పుకుంటున్నాం నాయన టీంలో ఉన్నాం నాయన మా ఆరు అదే విధముగా చంద్రశేఖర్ సార్ని మీ చేతులకు అప్పజెప్పు గొప్ప కార్యాలయం చేయండి బలపరచండి నాయనా మా హృదయములో సమాధానమును శాంతిని నింపమని ప్రతి శ్రమను శోధనను తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించమని నాయన పాదాలకు మమ్మల్ని మేము అప్పజెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధన మమ్మల్ని ప్రార్థిస్తూ అడిగి తండ్రి ఆమె తెల్ల బారిన పొలమును చూసి తెల్లవారక ముందే లేచి తెల్ల బారిన పొలమును చూసి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లముదేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెటు వారిని ఉల్లాసముతో కూర్చెటు పంపుముదేవా పనివారులను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంత మంది శ్రమపడుచుండగా చింతయులేని క్రైస్తవులందరూ కొంత మంది శ్రమపడుచుండగా చింతయులేని పంపుము పంపుదేవా పనివారులను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు అవును ప్రభువా నీ దాసులుగా ఈ స్థలానికి సమకూర్చు నాయన ఈ భయంకరమైన ప్రదేశాలు ప్రభువ దూర ప్రాంతం నుంచి నిధాసులు తీసుకువచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నాయన ప్రభ్వా నిధాసులతో కలిసి నాయనా నీ సన్నదిలో ప్రభు ప్రార్థించడానికి మీరు చూపిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు ఏమిచ్చినా మీరు ఎంత ఇచ్చలేము నాయన ఎక్కడ వారమో ఎచ్చటివారమో ని ప్రి కుమారుడనే చేత కడగబడి నాయన నిదోషులకి స్థలంలో నివసింప చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇప్పుడు వరకు నిదాసులు పడిన ప్రయాస వ్యర్థము కాకుండాట్లుగా ప్రభు గొప్ప ప్రతిఫలాలు దయచేయం తండ్రి అనేక మందిని ప్రభువాని వైపుకు నడిపించినట్లుగా తొటీలు వాళ్ళని మోకాళ్ళను తెరపరిచినట్లుగా ప్రభు పడిపోయిన వారిని లేవనెత్తినట్లుగా ప్రభువాని కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి నిన్నంతా చేసిన పరిచయని చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు రాత్రి ప్రార్థించాం మరోసారి ఉదయం ప్రార్థిస్తున్నాం ప్రభు మీరు వారిని దర్శిస్తారని నమ్ముచున్నాం ప్రభు నాయనా శతాధిపతి ఆలోచనను ఎరిగిన దేవుడు గనుక శతాధిపతి దాసును బాగు దేవుడు నాయన గనుక ప్రభు ఆమె ప్రార్థనలను ఆలకించి నీ వైపుకి నడిపించమని ప్రార్థిస్తున్నాం నీ చిత్తంలో వారిని ముద్రించమని ప్రార్థిస్తున్నాం నీ కృపలో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ దాసులు ఏ విషయాల్లో నీ మాటలు అందించారు వైద్యపరంగా ప్రభువాని వాక్యపరంగా అందించిన ప్రతి మాట చిత్తములో చిత్తంలో నెరవేర్చబడునుగా కను నీ కార్యాలు మా పట్ల జరిపించండి ఈరోజు ఉద్దేశించిన నీ పరిచయల ముందు కొనసాగడానికి ఏ ప్రాంతానికి వెళ్లాలో ప్రజలతో ఏం మాట్లాడాలో ముందుగానే మీరు స్పందించండి ముందుగానే వాళ్ళని దర్శించండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువాన్ని కొందనాలయ్యా తండ్రి పిలుపుతో చెప్పినట్లుగా ప్రభువా నాయన పిలుపులు దర్శించినప్పుడు అది రక్షణ పొందినట్లుగా ప్రభు అటు కార్యాలు మా పట్ల జరిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏ ఒక్కరు ఇష్టం లేదు నాయన అందుకే ప్రభు అటు సిద్ధపరిచారు అనేక ప్రాంతాలకి నీ ప్రకటించడానికి కృప చూపించారు ఇది ఇంకా ముందుకు జరిగినట్లుగా ఆత్మీయంగా బలపరచబడినట్లుగా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని ఈ టీమ్ని ప్రత్యేకమైన నీ కృపక అప్పగించుకుంటూ బలపరచమని అల్పునైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచుమని నీ చిత్రంలో మమ్మల్ని అందరిని ముద్రించి మీ నామానికి మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని ఆదరించమని ఏ సున్నతమైన నామంలో అడిగి వ్రతములాడిపోంది యో నామ తండ్రి కానీ మమ్మల్ని మీ పొలంలో నిలబెట్టినందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు తండ్రి నేను నేను స్థుతించి గనుకొస్తూ ఉదయ కాలంలో నేను ఆరాధిస్తున్నాను ప్రభు మమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టాను నా ప్రభుని అనియాడుతూ తండ్రి నేను ఈ పాదాలు పట్టుకుని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ పాదాల ద్వారా తండ్రి నేను నా జీవితంలో మీరు కాలు పెట్టినందుకు వందనాలు మా జీవితాలను మీరు మార్చినందుకు వందనాలు పిలుపుని ఏ పిలుపుతో పిలిచారో ఆ పిలుపుని జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా ఏ వాగ్దానాలు అయితే మమ్మల్ని మాకు ఇచ్చారో ఏ ఆ వాగ్దానాలను జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తండ్రి నీ కృప్ చూపించి సహాయం చేయమని ఈ రోజు చేస్తున్న పరిచయ అంతటి పాలన దగ్గర తీసుకుని చేసిన పరిచయం దీవించండి చేయబోయే పరిచయ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆత్మ నడిపింపు దయచేయండి తండ్రి స్థలాల్ని మీరే తాకండి ప్రభా జీవితాలని తాకండి ప్రభా తండ్రి నేను ఏ ఏ మందులు అయితే ఇస్తున్నారో ఆ మందులను తండ్రి నేను ప్రతి తెగులు నుంచి వాళ్ళని కాపాడాలా తండ్రి వాళ్ళ జీవితాన్ని మార్చాలా తండ్రి నేనా ఈ రీతిగా దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా చెప్పే రెండు మాటలు ప్రభా తండ్రి నేనా అయ్యి తండ్రి నేనా ప్రభా నీ నీ నీ వాక్యము ఖడ్గము వంటిది అయ్యా తండ్రి నేనా రెండు నంచెలు తండ్రి ఆ ఆ స్థితిని మేము చూసినట్లుగా సహాయం చేయండి ఇంతే ఇంతేకాదు తండ్రి వాళ్ళ హృదయాన్ని తాకండి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ మా ఒక్కొక్కరిని మీ ఆత్మతో నింపండి నీ నీ జ్ఞానము తండ్రి నీ నీ ఇచ్చే వివేకంతో తండ్రి నేను ఆత్మ నడిపింపుతోటి మేము చేయనట్లుగా కృపద ఇచ్చామని బ్రతిమ్లాడుకుంటూ హృదయకాలంలో ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు మరొకసారి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ యేసు ప్రభు పేట వేడుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రేమ ఎస్ క్రిష్ కృప కత్మ న్యూన సహవాసము ఇప్పుడు వెళ్ళప్పుడు ఆయన ప్రేమించి ఆయన సువార్త ప్రకటించే ప్రతి బిడ్డకి తోడి ఉన్నగాక